ీరుభ్యో నమ హరి శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయ నిర్భటంకరంకరం నిర్గుణ పరమాత్మాయమయ శరీరస్థోపి కౌన్కే నో అయం పరమాత్మ ఈ పరమాత్మ అంటే మనము పరమాత్మ అంటే వైకుంఠమో కైలాసమో హెవెన్నో ఏదో పేరు పెట్టి అక్కడెక్కడో పైన మేఘాలి మేఘాల పైన ఎక్కడో ఉంటాడు అక్కడ ఉంటాడు అక్కడ బిల్డింగ్ ఏదో ఉంటుంది అంతా కూర్చుంటాడు అనే ఒక ఒక భావము మన హృదయంలో గట్టిగా పాటుకుపోయి ఉంటుంది అలా బలంగా పాటుకుపోయి ఉంటుంది తర్వాత నేను అయోగ్యుడను అభాగ్యూడను పాపిని ఏ ఒక్కసారి అంత పుణ్యం చేసుకుంటూ ఉంటాను నాకు ఎప్పుడూ భయమే భయ స్వభావము కలవాడము ఆల్కూడను అజ్ఞాని అనే భావం కూడా బాగా పాదుకుపోయింది జనులు ఏమనుకుంటారంటే అదంతా వినయం అనుకుంటారు వినయం చూపించాల్సిన తోటి చూపించారు మళ్ళా దేవాలయంలోకి వెళ్ళి ఓ దేవుడా నేను పాపాత్ముని పాపిని అయోగ్యున్ని అభాగ్యున్ని అని తనకే ఉంచొస్తాడు కానీ బయటకు వచ్చి చాలా పౌరబోతూనే ఉంటాడు మీరు గమనించరలేదు వీరితో ఉత్తు వినవాడు అది వినయం కాదండి అతి వినయం ధృత కాబట్టి మన స్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ నేను పాపాత్ముణ్ణి నేను అయోగ్యుణ్ణి నేను దాసుని కింకరుణ్ణి అనుకుంటే దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది సోల్ ఇది ఆత్మస్వరూపానికి మంచిది కాదు అలాగే దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అనే భావన బాగా గట్టిపడిపోతుంది అదే ఆ భావన ఎప్పుడైతే గట్టిపడిందో అద్వైతాన్ని బోధించడం కష్టం అవుతుంది అంచేతనే అద్వైతాన్ని బోధించవలసిమైన వాళ్ళు కూడా అద్వైతాన్ని బోధించడం మానేశారు వాళ్ళేం బోధించడం మానేశారు కొన్ని జీవితంలో అద్వైత నిష్ఠుల అద్వైత నిష్ఠులే ఉన్నారంటే అది కూడా మానిషి ఉపాసనల్ని కర్మల్ని చేసుకుంటూ వారు సో చేస్తున్నాం ఎందుకంటే అది మనస్సులో బాగా పాదుకుని ఉన్న ఆ భావజాలానికి అనురూపంగా ఉంటుంది ఈ బా ఈ బోధ దానికి అనురూపంగా ఉండదు కాబట్టి సాధకులు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ జ్ఞానబోధ ఏది కలదో దీనికి ఇన్ని ఆటంకములు ఉన్నాయి అనే సత్యాన్ని గుర్తించి ఈ ఆటంకములను అధిగమించే ప్రయత్నం చేయాలి ఉదాహరణకి మీరు వినుంటారు అలా వైకుంఠము రమ్ములో నగదులో నాముల సౌధమ్ము లోపల అంత పద్యం వినుంటారు మీకు తెలుసో తెలియదో మీకు ఈ పద్యం అందరూ వినుంటారు కానీ దీని గురించి ఇంకో చిన్న అంశం కూడా గలదు అది మీకు మనం చేద్దాం నేను ఆ పద్యాన్ని ప్రస్తావించాను ఆ పద్యములకు కరస్పాండింగ్గా భాగవటంలో మీకు శ్లోకం లేదు అది అధికాంశం పతన్ గారు అనువాదం చేసినప్పుడు ఆయనకో కొంత స్వాతంత్ర్యం ఉంటుంది కదా అనువాదం అంటే అక్కడ ముక్క ఉంటే ఇక్కడ ఇక్కడ సరిగ్గా ఆ ముక్కకి ఈ ముక్క ముక్క అంటే పదం అక్కడో పదం ఉంటే ఇక్కడో పదం అలా అలా చేయరు అనువాదం స్వతంత్రమైన అనువాదాన్ని చేసేది పోతను ఆయన మహాకవి ఆ స్వతంత్రానువాదంలో అక్కడ లేని అంశాన్ని ఒకదాన్ని ఈయన దాంట్లో పెట్టారు తర్వాత ఆయన బయలుదేరి వస్తుంటే శ్రీ శ్రీదేవి ఆయన కొంగుకు పట్టుకున్నాను ఇలాగ ఏదో ఉంది కదా ఇలాంటి అంశాలు ఏమో కొన్ని ఒరిజినల్ గజేంద్రమోక్షంలో లేని వాడికి పోతన్నగారు కవితాధారణలో పెట్టారు అని కవులు చెప్తూ ఉంటాం అస్ట్ కాబట్టి అయం పరమాత్మ అయం పరమాత్మ అనే మాటని వ్యాఖ్యానం చేయడం కోసం నేను మిమ్మల్ని ఇవన్నీ తిప్పి తీసుకొచ్చాను అయం పరమాత్మ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు తర్వాత ప్రకృతి ఇది ప్రకృతి దేహము ఇంద్రియములు ఇది ప్రకృతి ఆ ప్రకృతిని అంటిపెట్టుకుని పరమాత్మ ఉన్నాడు ప్రకృతి పరమాత్మ అనాదే కానీ ఇక ఉంది పరమాత్మ నిర్గుణుడు కనుకనే పరమాత్మ ఎందు వికారములు ఉండవు అవ్యయ అని చూస్తూ ఉన్నాం భాష్యం అనాదిత్వా అనాదేహభావ అనాదిత్వం ఏది అనాదియో దాని యొక్క ఆ లక్షణానికి అనాదిత్వం అని పేరు అనాదియు వస్తువుల యొక్క లక్షణం ఏమిటి అంటే అనాదిత్వం సో ఇప్పుడు కలెక్టర్లు ఉన్నాడు అనుకోండి రెవెన్యూ కలెక్టర్ ఆయన యొక్క లక్షణం కలెక్టర్షిప్ స్టూడెంట్ యొక్క లక్షణం ఏమిటి స్టూడెంట్ షిప్ అని షిప్ అంటే ఇప్పటి అతని నీళ్ళలో నేను చూసి కాదు అది ఆ లక్షణం ఇంగ్లీష్లో ప్రత్యయం అది అలాంటి ప్రత్యయం సంస్కృతంలో త్వం అని ఓకే అనాదిత్వం ఆదిహి కారణం తాస్తి తదనాది మరి అసలు అనాది యొక్క వస్తువు యొక్క స్వరూప స్వభావము అనాదిత్వం అయితే అనాది అనగానే దేనికి ఆది లేదో అది ఆది అంటే కారణము అని అర్థం కొండకు మట్టి ఆది అంటే కొండ పుట్టడానికి ముందు ఆదియే గలదు ఆది ముందుయే కొండ పుట్టినది కూడా కాబట్టి ఆది శబ్దానికి పుట్టడానికి ముందు ఉన్నది అర్థం చెప్పి పుట్టడానికి ముందు కారణమే ఉంటుంది కనుక కారణము అని అర్థాన్ని చెప్తారు కాబట్టి దేనికి కారణము లేదో అది అనాది అనాదిత్వం అంటే దాని స్వభావం ఇది ఎదిహి ఆదిమతి త్వేన ఆత్మనాద్యేతి ఇవన్నీ కూడా వీటిని యూనివర్సల్ లాస్ అని ఫిజిక్స్ లాస్ లాంటివి లాస్ట్ అంటే సిద్ధాంతముడు ఫిజిక్స్ లాస్లో అయితే అలాంటి లాస్ అని చెప్తూ ఉంటారు భాష్యకారు ఈ సృష్టిలో ఏది తుడుతుందో అది తన స్వరూపము చే వికారమును పొందుము ఇప్పుడు మొక్క పుట్టుతుంది ఆ అంచెతనే మొక్క పుట్టింది పుట్టినట్టుగా ఉండదు అది వికారాన్ని పొందుతుంది వికారము అంటే మారుతుంది పుట్టింది పెరుగుతుంది పెరిగింది పొని పెరిగినట్టుగానూ ఉండదు అది ఇంకా క్షీణి ఏవేవో అవుతాయి గుడ్డు పుట్టింది పుట్టింది పుట్టినట్టుగా ఉండదు ఆ గుడ్డు పొందుతుంది సో కుండ పుట్టింది పుట్టింది పుట్టినట్టుగా ఉండదు అది క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది కుండ కొద్ది రోజులకి పోతుంది యాంటిక్ పాట్ అంటారు యాంటిక్ పాట్ కుండ మూడు వందల ఏళ్ళు దాని వయస్సు మూడు వందల ఏళ్ల క్రితం నాకు ఆర్కియాలజిస్ట్ మిత్రులు ఒక ఆయన ఆయన నాకు యాంటిక్ పాట్ బహుమానం ఇస్తానంటే నేనేం చేసుకున్నా ఈ యాంటిక్ పాటు అంటే నువ్వు చక్కగా దాన్ని పెట్టుకో ఐదు వందల ఏళ్ళు దాని వయస్సు ఐదు వందల ఏళ్ల క్రితం తయారైన కుడా అది నువ్వు చక్కగా పెట్టుకుంటే అక్కడ అలా డిస్ప్లేలో పెట్టినట్లయితే అది వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తూ ఉండొచ్చు ఇది కొండ ఐదు వందల ఏళ్ళది వాళ్ళు నీ వాళ్ళ అనుకుంటారు అబ్బా వీళ్ళ దగ్గర యాంటిక్ వస్తువులు పురాతన వస్తువులు ఉన్నాయి అని వాళ్ళందరూ గొప్పగా నువ్వు గొప్పగా చెప్పొచ్చు పట్టిదే నేను ఇంకే ఇస్తానంటున్నా కానీ నాకు ఇంకో చోట అమ్ముకుంటే వెయ్యి వస్తుంది నీకు ఫ్రీగా ఇస్తానంటున్నాను నేను అంటే నేను అన్నాను మా వెయ్యి డాలర్ పడే ఈ కొండ అని చెప్పాను ఈ కుండలు నేనేం చేసుకుంటాను వెరీ వాడ నాకు ఈ యాంటీకెన్య దాని మీద ఇంట్రెస్ట్ లేదు హీఈ్ నాట్ సెల్ఫ్ హీఈస్ నాట్ గివింగ్ మీ ది పార్ట్ నేను గమనించోళ్ళు హీఈస్ గివింగ్ మీ అన్ ఐడియా ఓకే సో ఐ డోట్ వాట్ టు ఫాల్వ్ ఫర్ యూ సో వాట్ ఈ బీన్ అది బేటలు తీసేసి ఉంది మరి అలా బేటలు ఉంది కదా మరి యాంటిక్ అంటే అలాగే ఉంటుంది ఏదైనా సరే పుట్టింది అంటే అది వికారములను పొందుతూ ఉంటుంది తన స్వరూపము చేతనే మార్పు చెందుతూ ఉంటుంది ఏది పుట్టదో అది మాత్రము అలా నిత్యముగా ఉంటుంది అయూ అనాదివాత్వ ఇంకోటి ఏది పుట్టిందో అది తప్పకుండా సవయవము అయి ఉంటుంది అవయవములు గలది అయి ఉంటుంది కానీ ఏది పుట్టలేదో అది నిరవయవముగా ఉంటుంది దానికి అవయవాలు ఉండవు అసలు పుట్టడం అంటే ఈ అవయవాలు దగ్గరికి చేర్చడమే అదే పుట్టడం అంటే పుట్టుకే లేదు అంటే దానికి అవయవములు ఉండవు ఇక కృ ఎప్పుడైతే దానికి అవయవాలు లేవో అప్పుడు అది వికారములను పొందుతా అనే ప్రసక్తి ఉన్నది ఇదంతా కూడా జాగ్రత్తగా అనుభవంలోకి తెచ్చుకోవాలి దేహము పుట్టింది వికారాలను చెందుతూ ఉంటుంది మనస్సు పుడుతూ ఉంటుంది పోతూ మారిపోతూ ఉంటుంది ఇలా పుట్టింది అలా మారుతుంది మనస్సు అనేది అంత చంచలమైనది అదే కానీ మీకు తెలిసిన విషయాన్ని పూరికే ఆ క్షణంలో పుట్టి మళ్ళీ ఏదో అవడం అలాగే కాకుండా పదేళ్ల క్రితం వాడు మీకు మిత్రుడు అనుకోండి ఇప్పుడు మిత్రుడు కాకపోవచ్చు ఇప్పుడు శత్రువు ఇప్పుడు మీకు హై స్కూల్లో మంచి మిత్రులు ఉండేవాళ్ళు వాళ్ళందరూ పోయారు కాలంలో అంటే పోయారంటే ఉంటారు ఎక్కడో ఆ మైత్రి ఇంకా మళ్ళీ కాలేజీలో మైత్రి వేరు ఈ కాలేజీలో మిత్రులు వాళ్ళ దాటిని వాళ్ళు మన దాటిని మనం వస్తాం అదైపోతుంది మళ్ళీ మంచి ఆఫీసులో మిత్రులు వేరు రిటైర్ అయిన తర్వాత ఈ ఆఫీస్ మిత్రులందరూ మళ్ళీ వాళ్ళ దాన్ని వాళ్ళు చూసుకుంటారు వీడు మళ్ళీ వేరే కొత్త రకం మిత్రులను వీడు సంపాదిస్తారు ఎక్కడికక్కడికి ఈ మిత్రుడు మిత్రుడు అన్నవాడు మిత్రుడుగా ఉండడు ఎవరు అడుగుంటారు ఎవరు అడుగుంటే మిత్రుడు కాస్త ఏమవుతాడు చేతుడు అవుతాడు కాబట్టి మనస్సులో దృఢముగా నెలకొని ఉన్న ఇమోషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఇంకైతేనే మనసులు మారిపోతారు నేను మనుషుల్ని నమ్ముకోకూడదు ఇప్పుడు నేను కొడుకు ఆస్తి బాగా ఇచ్చాను వాడు నన్ను బాగా చూసుకుంటాడు అని మీరు అనుకుంటారు ఇట్ మేనాట్ బీ కదా ఇట్ మే నాట్ హ్యాపీ అండ్ లైఫ్గా ఆస్తి పిచ్చుకున్నప్పుడు చాలా నాన్న మనకి చాలా ఆస్తి ఇచ్చాడు మన నాన్నని బాగా సేవ చేసేయాలని అనుకుంటాడు కానీ వాడి మనసు ఐదేళ్ల తర్వాత అలా ఉండదు అది మారిపోతున్నాడు కాబట్టి ఏ ఏ ఆస్తి ఇవ్వని కొడుకే బోల్డ్ సేవ చేసినా చేయవచ్చు యూ నెవర్ నో ద పాయింట్ ఈజ్ యూ నెవర్ కాబట్టి మనస్సులు బారిపోతూ ఉంటాయి కాబట్టి దేహములు బారిపోతాయి మనస్సులు మారిపోతాయి మరి ఇంకా మారనిది ఏమి అంటే ఈ దేహము ఈ మనస్సు వీటి ఎందు ఉండే చైతన్యం మారదు ఇప్పుడు ఇక్కడ ఇన్ని దీపాలు ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి ప్రతి దీపంలోనూ ప్రతి ఫ్యాన్లోనూ మారనిది ఏదైనా ఒకటి అది ఏమి చెప్పండి అది ఈ ఫ్యాన్లు మారిపోతాయి దీపాలు పోతాయి వైర్లు పోతాయి అన్నీ పోతాయి వైర్లు కూడా పోతాయి కానీ మారన్నది ఒకటి ఉంటుంది వాటిల్లో దాని పేరే ఎలక్ట్రిసిటీ అది ఎప్పుడు మారదు అది నిత్యము సత్యము సృష్టి మొదటి అలాగే ఉంది అప్పుడు కూడా ఉంది ఎలక్ట్రిసిటీ దా రూపంలో ఉంది వైర్లు అవి లేవు కాబట్టి వైర్లలో ప్రవహించలేదు అంతే తేడా ఒక్కసారి ఉన్న ఉన్న ఎలక్ట్రిసిటీనే మనం కనుగొని వాడుకుంటూ ఉన్నాము కాబట్టి ఎలక్ట్రిసిటీ మా మిగతా అన్నీ మారిపోతాయి అదేవిధంగా ఈ దేహంలో ఆ చైతన్యము అది తప్ప అన్నీ మారిపోతాయి ఆ చైతన్యము మీరు దాన్ని మీరు జీవుడు అని అనాలనుకుంటే అనండి విఆర్ నాట్ ఎగ్నస్టేట్ ఆ చైతన్యాన్ని మీరు జీవుడు అనాలంటే అభ్యంతరమైన లేదు అని అక్షన్ ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ ఈ బల్బులో ఉండే ఎలక్ట్రిసిటీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఓల్స్ అని మీరు అంటే తప్పేం కాదు కానీ దా అదే దాని యొక్క యథార్థ స్వరూపము అంటే మాత్రం తప్పు ఈ టూ ట్వంటీ ఓల్ట్స్ అనేటువంటి ఒక ఉపాధిని బట్టి ఇది తక్కువ స్థాయి మీకు అనిపిస్తుంది వాస్తవంలో ఇక్కడ టూ ట్వంటీ అక్కడ పవర్ హౌస్ దగ్గర శ్రీ శైలింగ్లో ఆ టెన్ ఉంటుంది టెన్ థౌసండ్ కాబట్టి కొన్ని హండ్రెడ్ ఏదో ఉంటాయి వోల్టేజ్ హండ్రెడ్ థౌజండ్ వోల్టేజ్ ఇది చిన్న ఉపాధి అది పెద్ద ఉపాధి ఈ ఉపాధిని తీసి పక్కన పెడితే దాని స్వరూపం ఏమిటి ఎలక్ట్రిసిటీ రెండు చోట్ల ఒక్కటియే అది పరమాత్మ పరమాత్మవ్యయ అంటే మీరు అలా ఎలక్ట్రిసిటీ నువ్వు ఇప్పుడు ఈ సంవత్సరాలు చెప్పావా నేను మీకు హామీ ఇస్తున్నాను మీకు వచ్చి శని ఆదివారాల్లో కూడా అదే నేను చెప్పబోతున్నాను నన్ను ఇంకెక్కడి నుంచి కొట్టుకోవడం అంటారు దృష్టాంతాలు ఏమైనా అలాగా సంచిలో వేసి కొట్టుకొస్తారా అది ఉన్నవాటితోటి కాలక్షేపం సో ఈ పరమాత్మ అయవ అయం పరమాత్మ అయమాత్మ అన్నది అది మాండూక్యుల యొక్క మహావాక్యం అయం బ్రహ్మ మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఒకడు వెళ్ళే హే మహర్షి బ్రహ్మ ఎక్కడా ఏమిటి అని అడిగాడు జగత్కారణం అంటే దేవుడు అన్నమాట ఎక్కడా ఏమిటి అంటే మహర్షి చెప్పాడు ఓరు వెరివాడా అయం ఆత్మ బ్రహ్మ అంటే నీ ఆత్మ బ్రహ్మంట వా ఆత్మ బ్రహ్మంటవానడి ఇన్ని ఆత్మలు ఎవరు రానివాడా దేహాలు లేదు తప్ప ఆత్మ ఒక్కటి నీ ఆత్మ ఆత్మ అన్ని ఆత్మలు అదే అదే బ్రహ్మ అని ఆయన చెప్పాడు మాండంలో అలా చెప్పాడు తర్గుణత్వా అనాదిత్వాత్ అయింది ఇంకా నిర్గుణత్వా ఈ నిర్గుణత్వం అంటే చెప్పాలంటే అసలు మిగిలి నిర్గుణ అనే మాటని సగుణ అనే మాటని వివరిస్తున్నారు సగుణోహీ గుణం జయాత్ ఇప్పుడు సగుణం ఉన్నదనుకోండి గుణములు గలవి ఆ గుణములు ఏమవుతాయి అవి మారిపోతాయి గుణములు మారిపోతాయి అది మారిపోతాయి ఇప్పుడు రాగి ఉన్నది రాగి గుణం ఉన్నది ఏదైతే అది అట్మాస్ఫియర్లో ఉండేటువంటి తేమతోటి అది రియాక్ట్ అవుతుంది అనే గుణం దాంతో మీరు రాగి చెంబును శుభ్రంగా తోమి నెల మీదలాడుతూ ప్రకాశం దీట్లో అక్కడ పెడితే కొన్నాడు పొద్దున్న వచ్చేపటికి మళ్ళీ పాత చెంబులాగానే ఉంటుంది అది మారి ఎందుకంటే దాని గుణము ఒకటి ఉన్నది ఆ గుణమును బట్టి అది మార్పు నేను అనుకోవచ్చు బంగారం మారుతా బంగారం కూడా మార్పు బంగారం ఎలా మారుతుందో చెప్పంటారా మరి నేను చెప్తే మీరు ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఏదన్నా అనుకోకూడదు ఓకే సో మీరు పత్ తులాల బంగారం నెక్లెస్ చేయించి మెళ్ళ వేసుకుని ఓ పదేళ్ల తర్వాత తూకం వేస్తే తొమ్మిది తులాలే ఉంటుంది ఓ తులం ఇంకా ఆగిపోయింది అంటే అది తులం ఎక్కడ పడిపోయిందంటే ఎక్కడికి ఇలా విడిపోయిందంటే అలా పోతూ తర్వాత బంగారాన్ని కూడా అప్పుడప్పుడు సాఫ్ చేయించుకుంటూ ఉంటాయి అది అది ప్రకాశం లేకుండా తయారు ఏ ప్రకాశము లేకుండా అయిపోతుంది దాని మీద ఈ మాయిస్టర్లు దుమ్ము అన్నీ కూడా గట్టిగా పట్టేసి అది వెలవెలబోతూ ఉంటుంది అది బంగారం కాదేమో అనే భ్రమ కలుగుతుంది అప్పుడు ఏం చేయాలి మీరు ఆ జ్యువెలర్ షాప్ దగ్గరికి పట్టుకుంటే వాడు దాన్ని సాఫ్ చేసి ఇస్తాడు ఏదో నెగిషి ఏదో కాబట్టి గుణము దేనికి అది సహజంగానే మారిపోతూ ఉంటుంది అయూ నిర్గుణత్వాత్ నవ్యే కానీ ఈ తూ ఈ పరమాత్మ ఉన్నదే నేనేందుకు గుణములు ఉంటేగా గుణములు ఉంటేగా చెడిపోవడానికి బాగుపడాలన్నా గుణాలు ఉండాలి చెడిపోవాలన్నా గుణాలు ఉండాలి ఏ గుణములు లేవు కాబట్టి ఇది బాగుపో బాగుపడదు చెడిపోదు బాగుపడాల్సిన అవసరము లేదు చెడిపోయే ప్రసక్తి లేదు అనగా ఎత్తి వికారములు ఉండవు ఆత్మస్వరూపంలో ఎత్తి వికారములు ఉండవు ఇంకేతనే ఈ వేదాంతులు చెప్పే మాటలు ఈ కర్మవాదులు విన్నారంటే వాళ్ళకి కళ్ళు తిరిగినంత పని అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పెద్ద కర్మ మొదలుపెట్టి చేస్తూ ఉన్నారనుకోండి అక్కడికి వెళ్ళి నా కర్మణా వర్ధతే నో కనీయా అని చెప్పారనుకోండి పాపం వాళ్ళు ఆ కర్మ చేసేవాళ్ళు ఎంత మనస్సు కష్టపెట్టు అంటే ఆత్మస్వరూపానికి కర్మ చేత వృద్ధి లేదు కర్మ లేకపోతే హ్రాసము లేదు అని చెప్పారనుకోండి అంటే వాడు అడుగుతాడు మరి ఆత్మ అంటే నివేర బాబు ఆత్మ మరైతే ఈ కర్మ నేను ఎందుకు చేసుకున్నట్టు ఓ పనిచే ఆ దుద్ధి పని తీసుకొచ్చి నన్ను కొట్టేసే పది ఓ కొట్టేసే నన్ను ఇంకా అంతకంటే ఏం చెప్పమంటాను ఈ కర్మ ఎందుకు చేస్తున్నట్టు ఏదో వృద్ధి విందం చేస్తున్నాను కర్మ చేస్తే వృద్ధి లేదు కర్మ చేయకపోతే హ్రాసము లేదు అనే మాట చెప్తే ఆ కర్మ చేసేవాడికి ఏమనిపిస్తుంది వాడికి కష్టం అనిపిస్తుంది అందుకే ఏం చేద్దాం ఈ సత్యాన్ని మనం చెప్పద్దు అప్పుడు అలా నిర్ధారణ చేసుకుందాం ఈ సత్యం పుస్తకాల్లో ఉంటుంది అది పక్కన పెట్టేస్తాయి మనం అలా చేద్దాం అలా కాబట్టి ఏం చేయాలి కర్మ చేసుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పద్దు మీరు వేదాంత క్లాసులో చెప్పుకోండి వాడు కనుక కర్మ చేసుకుని వాడు కనుక జిజ్ఞాసుమై వచ్చినట్లయితే ఎప్పటికైనా వాడు చేసు తెలుసుకోవాల్సిందే తెలుసుకోవడం అవసరం ఒక రకంగా ఎంతో కొంత కర్మ చేసిన వాడికే బాగా తెలుస్తుంది ఎంతో కొంత కర్మ చేసిన వాడికి కర్మణాన వర్ధతే సిద్ధాంతం బాగా అనుభవానికి ఇప్పుడు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీరు ఆ మాట ఎవరిని తెలుస్తుందో పరిగెత్తిన వాడికి బాగా అర్థం కాబట్టి ఒక స్థాయిలో జీవితంలో పరుగులు తీసి తీసి అప్పుడప్పుడు పరుగులు ఇస్తున్నాం పాలు తాగుతుండడం అలా చేసి చేసి ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేప్పటికి నిలబడి తాగితే మంచిదే నోట్ ట్రై అని ట్రై చేసి వాడికి అర్థం ఉంది అదే పాతిపోయేట అర్థం కాదు కాబట్టి కర్మని చేసే పద్ధతిలో చేసుకుని దాని నుంచి అంతఃకరణ శుద్ధి పొంది వాడు వాడికి తెలుస్తుంది ఏమని అయ నవ్యేకి అవ్యయ దీని ఎందు వ్యక్తి మార్పులు ఉండవు ఇది పరమాత్మ అంచేతనే దాన్ని పరమాత్మ అని మామూలుగా పరమా అని ఒక పరమా అంటే ఇంగ్లీష్లో ప్రైమ్ అని సంస్కృతంలో పరమయే ఇంగ్లీష్లో ప్రైమ్ అయింది అంటే దాన్ని బట్టి మీకేం ఇంగ్లీష్ నుంచి సంస్కృతం పుట్టింది అని అర్థమైందా లేదా అలా అర్థమైందా రివర్స్ అర్థమైనా మొత్తం ఎవరైతే సంస్కృతం నుంచి ఇంగ్లీష్ పుట్టింది వాస్తవం అది కాదు ఇది కాదు వాస్తవం ఏంటో చెప్పంటారా ఇరవదే లాంగ్వేజ్ దాన్ని ఇంగ్లీష్లో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని అంటారు దాన్ని సంస్కృతంలో భాతీయ భాష భాతీయ అంటే అక్రోనియం భా అన్నది భారత్ నుంచి తీసుకున్నారు యూరోపియా అంటే యూరోప్కి చెందినదేనర్థం పద్ధతి ప్రత్యయం యూరోపియా దాని నుంచి ఆ యూరో డ్రాప్ చేసి పీయా చేసుకున్నాను భాపియ భాష భాషాశాస్త్రంలో ఉంటుంది ఫైలాలజీలో ఉంటుంది నేను చెప్తున్నాను నేను అప్పట్లో ఫైలాలజీ కూడా నడవబెట్టాను అదా అది గుర్తొచ్చి చెప్తున్నా కనుక భాపియ భాష అంటారు ఇప్పుడు ఆ భాష ఉందా ఇప్పుడు ఆ భాష లేదు ఇప్పుడు ఒక తల్లి ఉంది రే ఆడకిద్దరి కూతుళ్ళు ఆ కూతుళ్ళు ఉన్నారు కానీ తల్లి స్వర్గస్థురాలు అయినవి అదేవిధంగా ఆ భాతీయ భాష కాలగర్భంలో కలుస్తుంది ఆ భాతీయ భాషకి ఓ కూతురు సంస్కృతం ఇంకో కూతురు లాటిన్నే గ్రీకు జర్మానిక్ లాంగ్వేజెస్ జర్మానిక్ లాంగ్వేజెస్ లాటిన్ గ్రీక్ అవును కదా లాటిన్ జర్మన్ ఆ భాషను ఇంకొక సంతతి అక్కడి నుంచి ఇంగ్లీష్ పుట్టింది ఇది సంస్కృతం అంతేతనే మీకు ఇంగ్లీష్కి సంస్కృతానికి ఆ పోలికలు అప్పచెల్లెళ్ళకి పోలికలు ఉంటాయి సరే అలాంటి పోలికలు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఆ పోలిక ఏంటి తెలుసిన పారామా అంటే ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ అంటే పారామా మినిస్టర్ అన్నమాట సుప్రీం అలాగే ఈ ఆత్మ ఇటీస్ది సుప్రీం ఎలాగో సుప్రీము అంటే దేహము ఇంద్రియములు మనస్సు వీటి కూడా అతీతమైనది ఇవి మారిపోతూ ఉంటాయి కానీ ఆత్మ మారదుతనేదాన్ని పరమాత్మ అనుట ఎంతయూ ఉచితముగా ఉన్నది ప్రేమ్ మినిస్టర్ గారు మారడం క్యాబినెట్ ఎక్స్పాన్షన్స్ లేవుతూ ఉంటాయి ఒకప్పుడు మినిస్టర్లు మారుతారు కొత్త మినిస్టర్లు వస్తారు పాత మినిస్టర్లు డ్రాప్ అవుతాయని కూడా ఆశ్చర్యపక్కర్లేదు ప్రేమ్ మినిస్టర్ గారు మారదు ఆయన అలా ఉంటారు అది అలాగనమాట కాబట్టి ఈ పరమాత్మ అయం అవ్యయ అయం అయం అనే మాట చాలా ముఖ్యం ఇప్పుడు సూర్యుణ్ణి అయం అన్న సూర్యుడు అయం అన్నారు ఎందుకంటే సూర్యుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అయినా అసౌ అని అంటారు ఆత్మ అయం పరమాత్మ అయం పరమాత్మ అనే అసం అంటే వైకుంఠంలో ఆ వైకుంఠం ఇదే ఇదే వైకుంఠం అయం పరమాత్మ అలా ఇంపార్టెంట్ కానీ అంటే దాంట్లో మీరు పరమాత్మని దూరంగా పెట్టకూడదు ఎక్కడో దూరంగా పెట్టకూడదు ఒక అతన్ని ఓ వస్తువు ఇచ్చి ఇది దేవుడు చూడని చోట ఈ వస్తువుని పగలగొట్టి పట్టుకోవడం దేవుడు చూడని చోట పగలు అంటే వాడు డ్రైవ్ చేశాడు డ్రైవ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు నాకు దేవుడు చూడని చోట కనపడలేదు దేవుడు మీ సమస్య ఏమిటండి భూమి రూపంగా పంచభూతముల రూపంగా దేవుడే ఉన్నాడు ఎక్కడ ఉన్నా చూసినా దేవుడే ఉన్నాడు ఎలాగే దీన్ని పగలకొట్టడో అవి చూస్తున్నట్టే నాకు అనిపించింది సరే బాగానే ఉంది నీకు తెలిసింది నువ్వు పనిచేయవు కటిక చీకట్లో కూర్చోవు అక్కడ పగలకొట్టావు అప్పుడు పంచభూతాలు కనపడవు కదా కాబట్టి కటిక చీకట్లో పంచభూతాలు కూడా ఉండవు కనుక కనపడవు నిలవంటే అంత పగలగొట్టు తీసుకున్నాం అక్కడ వెళ్ళి ట్రై చేసి మరీ పగలబుట్టకుండా అదే ఇట్లా నా హృదయంలో ఉన్న పరమాత్మ చూస్తూ ఉన్నాడని అని చెప్పాడు అది సమయం అయం పరమాత్మ అవ్యయ నా అశ్యయో విద్యతే ఇది అవ్యయ ఈ పరమాత్మకు ఇక్కడ ఉన్న ఈ పరమాత్మకు వికారము లేదు వ్యయము అంటే ఖర్చు ఖర్చు అనేది లేదు పరమాత్మకి ఖర్చు అవ్వడం అనేది లేదు దేహము ఖర్చైపోయింది ఇంద్రియములు ఖర్చే మనస్సు ఖర్చైపోతాయి అవన్నీ ఖర్చు అయిపోతాయి కానీ పరమాత్మ మాత్రము ఖర్చు అవ్వదు నాతో ఎవరో ఉన్నారు మీకు వ్యయం ఎంత అనండి అంటే మేము అవ్యయమండి మాకు విషయం ఏడు అవ్యయ స్వేదాంతులం కనీసం ఇంతకాలంలో వేదాంతాన్ని పట్టుకున్నందుకు వాటి ఆ మాత్రమేనా ఇదంతా ఎందుకు వ్యర్థం అయిపోతుంది భయం మేము అవ్యయలము మాకు వ్యయం అనేది లేదు ఇప్పుడు రాబడే తప్ప ఆయమే కానీ వ్యయము లేదు ఆయము అంటే ఆదాయం వ్యయము అంటే ఖర్చు ఆయకర్ విన్నారు కదా ఆ యర్ అంటే అదే మంచిది అక్కడికి ఆ పాయింట్ సెటిల్ అయితే దీన్ని బట్టి ఏం తెలియంది ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నట్టు దేహమునందు ఉన్నది ఇవి ఎక్కడున్న ఈ ఉన్నది పరమాత్మ శరీరం నుండి ఉండడం అంటే ఏమిటి అసలు ముందు అదేమితో సెటింగ్ చేయాలి సూర్యుడు కుండలో ఉన్నాడు కుండలో నీళ్లు ఉన్నాయి కుండలో నీళ్లు పోసి సూర్యుడు కొండలోని నీటి ఉన్నాడు అంటే దాని అర్థం అంటే మీరు సూర్యుడు అక్కడ ప్రతిఫలిస్తున్నాడు అని ఒక అర్థం తెలుసుకొని కానీ శంకరుడు చాలా అందంగా చెప్తున్నారు ఇక్కడ ఏమంటే మీరు సూర్యుణ్ణి దర్శించాలంటే ఆ కుండలో నీళ్లలో మీకు దొరుకుతారు అన్న ఉపలబ్ధి స్థానము అంటారు ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీని మీరు ఎలక్ట్రిసిటీని తెలుసుకోవాలి మీట్ యూ వాంట్ టు మీట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీని మీట్ అవ్వాలి ఆ ఎలక్ట్రిసిటీ ముందు మిస్టర్ అని పెట్టాడు మిస్టర్ ఎలక్ట్రిసిటీని మీట్ ఇప్పుడు మెస్టర్ ఎలక్ట్రిసిటీ అని ఎక్కడ మీట్ అవుతాడు ఇప్పుడు మెస్టర్ ఎలక్ట్రిసిటీ అని ఎప్పుడైతే పెట్టాడో ఆ ఎలక్ట్రిసిటీ మగవాడు ఉంటాడు ఆయన మగవాడు చాలా పొడుగు ఎలా కొట్టుగా ఉంటాడా పొరుగుగా ఉంటాడు పొరుగుగా ఉంటాడు వీడు ఎప్పుడు మీట్ అవుతాడు మెస్టర్ ఎలక్ట్రిసిటీ వీళ్ళు మీట్ అవుతాడా వీడు బతుకులో ఎప్పుడైనా వెస్టర్న్ ఎలక్ట్రిసిటీని మీట్ అవ్వడం ఉంటుందా ఉండదు ఎందుకంటే వీడు ఓ పొడవాట ఆయన మిస్టర్ ఎలక్ట్రిసిటీ అయినా ఆయన్ని మీట్ అవ్వడానికి ఎదురు చూస్తూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు ఇంకేం మీట్ అవుతాడు ఆయన్ని ఎక్కడా మీట్ ముందు ఓ పని నీకు మిస్టర్ ఎలక్ట్రిసిటీలో మిస్టర్ తీసే ఎలక్ట్రిసిటీ మిస్టర్ కాదు మిస్సస్సు కాదు మిస్ కాదు ఎలక్ట్రిసిటీ ఇవేమీ కాదు అది కాదు లేదు ఏదో లేదు జెండర్ లేదు మరి అదే చెప్పేది ఎలక్ట్రిసిటీ జెండర్ లేదు ముందు ఒక పని ముందు ఒకటి క్లియర్గా నా స్త్రీత్వం న పుమాన్న క్లీవహో దేవుడా నీవు పురుషుడవు కావు స్త్రీవి కావు నపుంసకుడవు కూడా కాదు అని అనాలి లేకపోతే మన వాళ్ళు నపుంసకుడు కేటగిరీలో పడేస్తారు తీసుకెళ్ళి అందుకోసం అది కూడా కట్ చేసి నువ్వు ఏది కాదు ఎందుకంటే దేవుడికి జెండర్ లేదు కాబట్టి ఇప్పుడు మీరు జెండర్కి వెతకడం మానేసేమిస్తాయి కదా నెంబర్ వన్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అని మిస్టర్ అది ఫస్ట్ డెవలప్మెంట్ సెకండ్ డెవలప్మెంట్ ఏమిటంటే ఎలక్ట్రిసిటీ స్వర్గంలో లేదు మన ఉన్న చోటే ఉంది ఆ డెవలప్మెంట్ చేయాలి లేకపోతే మీకు ఎలక్ట్రిసిటీ అవటం ఉండదు స్వర్గంలో లేదు మనం ఉన్న చోటే ఉన్నది ఓకే మనం ఉన్న చోటే ఉంటే మనం ఉన్న చోట ఎక్కడ ఉన్నది ఇప్పుడు చూడు నువ్వు పుస్తకం చదువుతున్నావు కదా ఎలా చదువుతున్నావు దీపము ఆ దీపం ఎలా వెలుగుతోంది ఎలక్ట్రిసిటీ వల్ల వెలుగుతుంది అరే నేను ఎలక్ట్రిసిటీ కలవాలనుకుంటున్నాను ఆ ఎలక్ట్రిసిటీ నా దగ్గరే ఉన్నది దీపం నుందే దొరుకుతుంది అంతేకాదు ఆ ఎలక్ట్రిసిటీ బయట దీపంలో దొరకడమే కాదు మీ హృదయం ఉన్నందుకు కూడా గలదు మీకు ఈ సంగతి అంటే ఏమిటి ఆ ఎలక్ట్రో కార్డియో గ్రామ్ దాని అర్థం ఏమిటో గ్రామ్ అంటే గీతలు అది దాన్ని గ్రామ్ అంటారు ఇలా గీతలు గీస్తారు కదా దాన్ని గ్రామ్ అంటారు ఓకే ఇది గ్రామ్ ఎటువంటి గ్రాము ఎలక్ట్రో ఎలక్ట్రిసిటీకి చెందిన గ్రామ్ ఎక్కడ ఎలక్ట్రిసిటీ కాస్డియో అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉందంటారు హృదయంలో ఈ ఎలక్ట్రిసిటీ కోసం నేను గత యాభై ఏళ్ళ నుంచి నా హృదయంలో ఉందా ఉంది అక్కడే మరి నాకెందుకు మరి నాకు అనుభవానికి ఎందుకు రాలేదంటే నీ తెలుసుకోలేదు కాబట్టి ఎలక్ట్రిసిటీ నీకు అనుభవానికి రాలేదు తెలుసుకుంటే అంటే వడ్ల గింజలో బియ్యపు దిరిగా అక్కడే ఉండదు తెలియకపోతే ఎక్కడో ఉందని అనుకుని వెతుకుతూ ఉండడం ఈ ఎలక్ట్రిసిటీ అనేది దృష్టాంతం ఎలక్ట్రిసిటీ అనే మాట తీసేసి అక్కడ మీరు ఏం పెడతారు దేవుడు అనే మాట పెట్టండి ఒకే అర్థమైందండి ఇక్కడ హృదయంలో చైతన్య రూపంగా ఉన్నాడు పరమాత్మ శరీర స్థూతి ఇక్కడ ఉన్నాడు వేదాంతం అంటే ఇదే వేదాంతం అంటే ఉరిక ఈ కర్మలు చేస్తే ఒక ఉరికైతే అది వేదాంతం కాదు అది అది దేవాంతము అది వేదాంతం కాదు ఇది వేదాంతం ఓకే మహర్షి ఎత ఏవం అత యత ఏం అంటే వికాస్ దిస్ ఇస్ సో వికాస్ ఆత్మ అనేది వ్యక్తి వికారములను పొందదు కనుక శరీరస్థోపీ శరీరస్థ సమాసంలో ఒక శరీరమని చెప్పచ్చు కానీ భాష్యకారులు ఒక శరీరమని చెప్పద్దు అంటున్నారు శరీర ఆత్మన ఉపలబ్ధివతి శరీరస్థ ఉచ్యతే సో ఈ పరమాత్మకి ఒక పేరు ఒక ఒక వర్ణం ఏమిటి శరీరస్థ శరీరమునందు ఉన్నవాడు శరీరమునందు ఉన్నవాడు అంటే ఆ ఉండడము దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే సూర్యుడు ఇప్పుడు కుండలో నీళ్లు పోసి బయటపెట్టాడు సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడు ఇప్పుడు సూర్యుడు కుండలోని నీటి ఉన్నాడు అర్థమైందండి అంటే కుండలోని నీటి ఎన్ను ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే రెండు అర్థాలు ఒకటి ప్రతిఫలిస్తున్నాడు రెండు మనకి సూర్యుడిని మీరు దర్శించాలంటే కుండలోని నీటి ఎందు మీకు దొరుకుతాడు తెలిసిందండి అదే అర్థం మీరు ఎప్పుడైనా విన్నారా విన్నారో లేదో దేవుడి యొక్క విగ్రహాన్ని బింబము అంటారు ఎప్పుడైనా విన్నారా మాత మరి అక్కడి నుంచే దాని తత్వమే అది ఎవడంతటా ఉన్నాడు ఈ బింబము దీని ఎందుకు కూడా సో ఇప్పుడు నేను ఓ దృశ్యం ఒక చిన్న పాండ్ ఉన్నది పూర్ణిమ చిన్న సరస్సు ఆ సరస్సు ప్రియుడు ప్రియురాలు కూర్చుని ఏదో కబుర్లు ఆడుతున్నారు ఏదో అభిజ్ఞాన శాఖ ఫలం ఏదో అలాంటిది ఆ కబుర్లు ఆడుతున్నాయి షేక్స్పీయర్ డ్రామా ఏదో అయ్యి ఉంటుంది నాకు గుర్తొచ్చి చెప్తున్నాను సో ఆ కబుర్లు ఆడుతుంటే ఇతను అంటాడు నాయకుడు అంటాడు నాయకతోటి హే ప్రియే నేను చంద్రుణ్ణి చూస్తున్నాను అంటాడు అలా కాదు నేను ఒడ్డు మీద చంద్రుణ్ణి చూస్తున్నాను నీటిలోనూ చంద్రుణ్ణి చూస్తున్నాను అంటాడు అంటే ఆవిడ ఉంటుంది చంద్రుడు పైన కదరా ఉంటా ఏమిటి ఒడ్డు మీద చూస్తున్నాను నీటిలో చూస్తున్నాను అంటున్నాను ఏమిటి అని ఆవిడ అయితే ఒడ్డు మీద చంద్రుడు ముఖం మీ ముఖమే ఒడ్డు మీద చంద్రుడు నీటిలో చంద్రుడు అదిగో అని చూపిస్తాడు అదే కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఆ నీటి వెళ్ళు ఉన్నాడు సపోజ్ చంద్రుడిని చూడాలనుకోండి వాడు చంద్రమండలానికి టికెట్ బుక్ చేసి చంద్రుడిని చూస్తాడా ఇద్దరిదిగే అక్కర్లే ఓన్లీ నా అంత తెలివి తక్కువ కాదు మేము మెడ పైకి ఎత్తి చూస్తాం అది కూడా అక్కర్లా అది అక్కర్లే ఎందుకంటే వుడ్డు మీద ప్రియురాలి ముఖమే చంద్రుడు నీటి ఎందు చంద్రుని యొక్క బింబము బింబం అనని ప్రతిబింబం అదే చంద్రుడు అదే చంద్రుడు యు మేక్ లాంగ్ స్టోరీ షార్ట్ ద పాయింట్ ఈజ్ శరీరమునందున్నాడు అంటే శరీరముల మీరు దొరికించుకోవచ్చును అర్థమైన ఆ ఎక్స్ప్రెషన్ మంచి ఎక్స్ప్రెషన్ శరీరముందు మీరు దొరికించుకోవచ్చును అంటే మీరు ఈశ్వరుణ్ణి పట్టుకున్నాం అనుకుంటున్నారా అలాంటి అర్థం అలాంటి ప్రయత్నం ఏమి పెట్టుకోలేదా అంటే కొంతమంది పెట్టుకోరు పెట్టుకోరు ఇప్పుడు ఒకరోజు లక్ష్మీదేవుని పూజ ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేసి నేను నీకు ప్రత్యక్షం అయిపోతానని అన్నదనుకోండి ఆవిడ వీడి కంగారు పడతాడు ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చి నీ ఇంట్లో వచ్చేసి సోఫాలో కూర్చుందనుకోండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆవిడ కాలకి దండం ఆ తర్వాత ఏదో కాఫీదో టీవేదో ఆఫర్ చేయాలి ఉందో వాళ్ళు దట్ కైండ్ ఆఫ్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ మరి ఏం కావాలి అమ్మా నువ్వు వైకుంఠంలో ఉంది తల్లి మాకు వెళ్ళిన రెండు మూడు మూటలు మా దారిలో పాడాయి తప్ప నువ్వొచ్చి మా ని కూర్చుంటే మాకు లేనిపోలేని కష్టాలు కాబట్టి పీపుల్ డోంట్ వాంట్ గాడ్ వాంట్ వాట్ వీ వాంట్ ట్రాఫీస్ ట్రాఫీస్ గాడ్ అక్కర్లా ఎందుకంటేనే గాడ్ కావాలన్నవాడు కర్మలు ఉపాసనల వల్ల గాడ్ దొరకదు అని తెలుసుకుని జ్ఞానానికి పోతాడు కర్మలు చేసే వాళ్ళకి గాడ్ అక్కర్లా వాళ్ళకి కావలసిన కోరికలు కోరికలు తీరుతాయి కాబట్టి ఈవేళ పూర్ణిమ ఈ పూర్ణిమ నాడు పరమేశ్వరుణ్ణి మనం స్వామిని ఆరాధించినట్లయితే మనకి అన్ని కోరికలు తీరాలి దట్ ఈస్ ది వే పూర్ణిమ ఇవేళ ఈరోజు కనుక స్వామిని ఆరాధ స్పెషల్ పవిత్రమైన దినము ఈరోజు స్వామిని ఆరాధించినట్లయితే ఆయన మన ఇంటికి వచ్చేస్తాడు అంటే అయ్యో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మోడీ గారు మీ ఇంటికి వస్తారండి అది దీనికి ఒకటి ఉంది ఏమిటి పిచ్చుక గూటిపై బ్రహ్మాస్త్రము అది ఒక సాగుత పోనీ బ్రహ్మాస్త్రం తీసేయండి పిచ్చుక గూటిపై గంగానది ప్రవహించింది అనుకోండి ఆ పిచ్చుక గూడు ఏమవుతుంది గంగానది చాలా పవిత్రమండి సరైన పవిత్రమే మేము వెళ్ళి మునక వేసి వస్తాం మా గూడు నుంచి గంగానది పోతే పవిత్రమేంటి కాబట్టి People are not in search of God. They are in search of pressures. Here and hereafter. Whereas in Vedanta, it is not the search of pressures. It is the search of reality. Which is also called God. How about me? I have a good thing. I have a good thing. I have a good thing. I have a good thing. I have a good thing. I have a good thing. చెప్పాను నేను అమ్మదాటి నెక్లెస్ పోయింది అని అంతా ఇల్లంతా వెతుక్కుంటున్నాను అప్పుడు ఒక బుద్ధిమంతుడు ఓ పండితులు ఏమని చెప్పారంటే అమ్మ ఇల్లంతా వెతకండి కాదు మీ మెడలో అంటే మెడలో వెతక అంటే అయ్యో ఇక్కడే ఉంది నెక్లెస్ అక్కడే ఉంది ఇక్కడే కాబట్టి సంకటం పిల్లవాడిని పెట్టుకుని ఏమండి మా పిల్లాడు ఎక్కడైనా వచ్చాయి మీకు కనబడ్డా అని అడిగిందాడు పక్కన వెళ్ళేవాడైనా అడిగితే అమ్మ నీకు ఎంతమంది పిల్లవాడిని అడిగారు ఒక్కడే పిల్లాడు మరి మీ చంకలో ఉన్నవాడెవరు అయ్యో వీడేలండి నా పిల్లవాడు శరీర స్థోతి కౌని తెలియ హే ఆ పరమాత్మను నువ్వు దొరికించుకోవాలంటే చక్కగా నీ హృదయంలోనే దొరికించుకోవాలి ఈ దొరికించుకుంటా అనే ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైందా దాన్ని కొన్ని సందర్భాల్లో ఆ అనుస్వాస తీసేసి చకారానికి ద్విత్మ వేసి కూడా వాడతా దొరికిచ్చుకుంటా అని కూడా ఉంది ప్రయోగం కాబట్టి మీరు క్షేరకంగా స్వీకరించినా అభ్యుతరం అంటే పరమాత్మని మనం అన్వేషించి పట్టుకుంటా శరీరస్థోకి కౌతేయ అందుకు ఆ శరీరస్థ అర్థం అది అంతేగాని ఆయన అక్కడ పేట వేసుకొని కాదు అందరి శరీరముల ఎందు దీని మీద మీకు ఒక దృష్టాంతం చెప్పమంటే చెప్తాను మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మ్యాథమెటిక్స్ దృష్టాంతం సర్కిల్ ఏది కదా సర్కిల్ సర్కిల్కి సెంటర్ ఉంటుంది ఎన్ని సెంటర్స్ ఉంటాయి ఒక సెంటర్ ఉంటాయి అవునండి రేడియస్ రేడియస్ టెన్ మీటర్స్ అనుకోండి 10 meters radius, టెన్ మీటర్స్ రేడియస్ సెంటర్ ఉంటుంది రేడియస్ని హండ్రెడ్ మీటర్స్ చేయండి సెంటర్ ఉంటుంది రేడియస్ని టెన్ టెన్ థౌజండ్ మీటర్స్ చేయండి పెద్ద సర్కిల్ సెంటర్ ఉంటుంది సపోజ్ దీన్ని లిమిటింగ్ సర్కిల్ అంటారు లిమిటింగ్ సర్కిల్ రేడియస్ని ఇన్ఫినిటీ చేశారనుకోండి ఇన్ఫినిటీ Dabari, పరమాత్మ సమం వ్యాపకుడు అంటే తన అర్థం ఏంటి అంతని తన ఎందు కలిగి ఉన్నాడు బ్రహ్మాండమునంతను తన కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే హీఈ్ లైక్ ఏ సెంటర్ విత్ ఇన్ఫినిట్ రేడియేట్ అర్థమైనా అది వాళ్ళే తెలిసింది మీకు చెప్పారు నేను చెప్పబోయేది మీరు పట్టుకో వెళ్ళి రేడియస్ ఈజ్ ఫైనట్ సెంటర్ ఫిక్స్డ్గా ఉంటుంది కానీ రేడియస్ ఇన్ఫినిట్ అయితే It will have a center at every point. Am I saying that, limiting circle with infinite radius will have a center at every point. That is why Paramatma, Anantulu, Sarvavyapakudu, Baruka, Ayana ki Prati Deha Munandhu, Center Munandhu. Prati Hurdaya Munandhu, Ayana Unka Munandhu. ప్రతి హృదయము శంక ఎంతో అయిందండి అది సంఖ్య శరీర సహ వచ్చి తథా నకూటి అయితే శరీరంలో ఉన్నాడు అన్ని శరీరముల ఎందు ఉన్నాడు ఒక యజ్ఞం చేస్తున్నారు ఒక ఆయన ఆయన శరీరంలో ఉన్నాడా ఉన్నాడు అయితే యజ్ఞం చేస్తున్నాడా ఒకడు చోరీ చేస్తున్నాడు చోరీ చోరీ చాలామంది చేస్తూ ఉంటారు చోరీ చేస్తున్నాడు ఎవడో చోరుడు వచ్చి అర్ధరాత్రి వచ్చి చేస్తున్నాడని మీరు అలాగే అది ఉడికే కథల్లో అలా చెప్తారు కాశీ నది కథల్లో చోరుడు అలా ఉంటాడు వాడు ఎప్పుడో రాత్రిపూట వచ్చి కన్నం వేసి ఏదో ఇతర గిన్నెలో అవి పట్టుకుపోతాడు లేకపోతే బంగార ఆభరణాలు జరిగితే అవి అవి చోరీ చేసి వాడు పూర్వం చాలా క్లంజీ క్లంజీ చోరీ సో అరే ఆధునిక కాలంలో చోరీ చాలా జబర్దస్త్ చేస్తారు ఫస్ట్ ఈ చోరుడు ఉన్నాడు చోరీ చేస్తున్నాడు వాడి హృదయంలో పరమాత్మ ఉన్నాడా ఉన్నాడు మరైతే చోరీ చేస్తున్నట్టడు అకాంప్లిస్ అని ఉంటుంది ఇప్పుడు మద్దతు ఒకడు మద్దతు చేశాడు అనుకోండి ఆ మద్దతు చేసిన వాడు పక్కనే నిలబడి వీడు ఉన్నాడనుకోండి అప్పుడు వీడిని కూడా జైల్లో పెడతాడు కావండి ఒక ఆయన యజ్ఞవాడిగా చేస్తున్నాడు అనుకోండి ఆయన పక్కనే నిలబడి ఆయనకి సపోర్ట్గా ఉన్నాడనుకోండి అప్పుడు ఈయన కూడా దండాలు పెడతారు అలాగే ఈ పరమాత్మ ఈ శరీరం నన్ను ఉన్నాడు కదా ఈ శరీరంతో పుణ్యకర్మలు పాపకర్మలు అన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు మరి ఆయన కూడా ఇవన్నీ చేస్తూ ఉన్న అంటే నాకు కాదు ఇంకొక్కటే దృష్టాంతం ఫ్యాను తిరుగుతుంది ఎలక్ట్రిసిటీ వల్ల మాత్రమే కానీ ఎలక్ట్రిసిటీ కేర ఎలక్ట్రిసిటీ తిరుగుతుందనుకుంటున్నారు ఇది అలా తిరుగుతుండో సో ప్లీజ్ అంటర్స్టాండ్ ఎలక్ట్రిసిటీ ఇలా గెర గెర గెర తిరుగుతుందని అనుకోడు ఎలక్ట్రిసిటీ తిరగదు ఏం జరుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది ఎలక్ట్రిసిటీ లేకపోయినా తిరుగుతుందా అబ్బే ఎలక్ట్రిసిటీ ఉంటేనే జరుగుతుంది కానీ ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ మాత్రం తిరగదు అలాగే ఆత్మ చైతన్యము ప్రతిఫలిస్తేనే ఈ దేహము ఇంద్రియములు పనిచేస్తూ ఉంటాయి కానీ ఆత్మస్వరూపముందు కర్తృత్వము ఉండదు అయితే పోనీ కర్తృత్వం ఉండకపోయినా భౌక్తృత్వం ఉంటుందేమో భోక్తృత్వం ఉంటుందేమో ఇప్పుడు ఒక శరీరం ఉన్నది ఇది క్రియలను చేస్తుంది ఆ క్రియల యొక్క ఫలములను అనుభవిస్తుంది కూడా దేహము ఇంద్రియములు కర్మఫలాల్ని ఇవే అనుభవిస్తాయి సుఖము దుఃఖము రూపంగా సుఖఫలము పుణ్యకర్మ నుంచి దుఃఖఫలాన్ని పాపకర్మ నుంచి ఈ శరీరేంద్రియాదులు అనుభవిస్తూ ఉంటాయి పోని ఈ పరమాత్మ ఈ దేహమునందు ఉపలభ్యమవుతూ ఉన్నాడు కనుక కొనే ఏమైనా ఆ సుఖాన్ని దుఃఖాన్ని ఏదో కొంచెం అనుభవిస్తున్నాడేమో అంటే నో నలిత్యత కర్మఫలముతోటి ఎత్తి ఫ ఎత్తి లేపము లేపము అంటే స్పర్శ అతుక్ అతుకు కొనుక అనేది ఉన్నది